కీర్తన మూడు వందల తొంభై అల్పశక్తి వాడ నేను అధిక శక్తి వినీవు కోల్ప నెంత పనికి బోని తినయ్యా నీ పద ధ్యానములోనే నిండెను నా మనసెల్ల ఏపున నీ సాకార మేమిట భావింతునయ్యా చూపు నీ శింగార మందే చుక్కిత గులాయనిదే కడలేని డలేని నామములేనుడిగీవి మేలిమి గుణములేమిట బొగుడునయ్యా గాలి వంటి వీనులు నీ కదలందనిశెనయ్య ఈలీల నీ అనంత మహిమందు విందునయ్యా నీకు శరణని ఇట్టెనే ధన్యుడనైతి ీ సేవ చేసి ఏమి గట్టుకొందునయ్యా శ్రీకాంతుడవైన శ్రీ వెంకటేశన జన్మ ఫలమొక మొక్కుచాలునయ్యా